ీరుభ్యో నమ శ్రీగణేషాయ నమ శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాయమామిభగపాదశంకరం లోకశంకరం క్షేత్రం తేయంచోక్త సమాసత మద్భక్ ఏ తద్జ్ఞాయ మయోపద్యతే కాబట్టి భక్తుడు అనేవాడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి లోకంలో ఉండే దృష్టి భక్తులైతే తెలుసుకోర్లేదు అనే దృష్టి అది తప్పది ఇప్పుడు భక్తుడు తెలుసుకోక్కర్లేదంటే అర్థం ఏంటి అంటే భక్తుడి యొక్క భక్తి అది జ్ఞానం యొక్క సహకారముతో జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలము అంధభక్తి కింద ఉండిపోవచ్చును అని అది తప్పుగా ఆ మాట చాలా తప్పు అనిపిస్తుంది కదా తెలుసుకోర్లేదు అనే మాట చాలా తప్పు తెలుసుకోవాలి అనే మనం అనాలి తప్ప తెలుసుకొని అన్నది తప్పు ఆఖరికి రామనామాన్ని స్మరించేటప్పుడు కూడా తెలిసి రామనామము అన్నాడు ఆయన త్యాగరాజ స్వామి తెలిసి రామ రామాయణం కూడా తెలిసి అన్నాడు అయితే టేపటి కాంతం రామ అంటుంది మనము రామాయణం అంగి దంకి తేడా ఉంది నిజంగా కొంతమంది ఏం చేస్తారంటే సిడీ కొనుక్కుంటారు సిడీ అంటూ అదే ఆన్ చేస్తారు అదే ఓన్నమ శివయ అంటూ ఉంటుంది సిడీ సిడీ ఓన్నమ శివయ అంటే మధ్య జపాన్ వాళ్ళు కొన్ని రోబోట్స్ని రోబోట్స్ని కూడా వాళ్ళు తయారు చేసి అమ్మకానికి పెట్టారు ఓ పూజ చేసి రోబో దాన్ని తయారు చేసి కొనేస్తే అది పూజ చేసేస్తుంది దానివల్ల మనకు ఉపకారం ఏముంటుంది కాబట్టి తెలియనక్కర అనే దృష్టి అది మతంలో ఒక పెద్ద లోటు అది ఆ దృష్టి రావడం చాలా దురదృష్టకరమైన పరిణామం తప్పకుండా తెలుసుకుని మనం భక్తిని ఆ జ్ఞానముతో సుసంపన్నము చేసుకోవాలి సో మద్భక్త ఏ తద్విజ్ఞాయ నా భక్తుడు దీనిని తెలుసుకునగలేదు దీనిని అంటే మూడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అమానిత్వాది జ్ఞాన లక్షణములు వాటికి జ్ఞానం పేరు జ్ఞానమునకు దారితీసే క్వాలిటీస్ గుణములు లక్షణములు వాటికి జ్ఞానము పేరు ఈ జ్ఞానం అని ఒక నామకరణం చేశారు సో ఈ మూడు కూడా తెలుసుకోవాలి భక్తులు ఇంకక్కడి నుంచి ప్రపంచంలో ఉన్నవన్నీ తెలుసుకోవాలని మేము అంటలేదు ఈ మూడు తెలుసుకుంటే సరిపడుతుంది మద్భక్త ఏ తద్జ్ఞాయ తెలుసుకున్నట్లయితే మద్భావాయ ఉపపద్యతే నా ఎందు ఐక్యము అది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అదేమంటే ఈశ్వరుని ఎడలా భక్తి చేయుటదేని కొరకు ఈశ్వరుని ఎందు విలీనమ్ముకుంటారు మీరు ఎదుర్కొన్న జగత్తు ఉన్నారు ఆ జగత్తుకు అధిష్టానంగా దేవుడు ఉన్నాడు మీకు ఏది కావాలి ఆ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు కావాలా దానికి ఉండే దేవుడు కావాలి ఒకటి చూస్తు జగత్తు కావాలి అని మీరు అనుకుంటే మీరు బంధాన్ని బంధింపబడతారు సుఖదుఖముల ప్రవాహము జన నమరణముల ప్రవాహముగా చిక్కుకుపోతారు నాకు నామరూపాత్మకమైన జగత్తు దానికి అధిష్టానమైన ఈశ్వరుడు కావాలి అనుకుంటే మీరు విముక్తులైపోతారు ఇప్పుడు బంగారము ఉన్నది ఆభరణములు ఉన్నది మీకేది కావాలి అంటే మాకు ఆభరణాలు కావాలి అని మీరంటే బస్ మిమ్మల్ని ఎక్స్ప్లాయిడ్ చేయటానికి ఒక రెండు వందల యాభై షాపులు వాళ్ళు సిద్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు మొత్తం హైదరాబాద్ నగర ఉంటా కూడా మిమ్మల్ని ఎక్స్ప్లాయ్ చేయటమే వాళ్ళ పని సో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా వాళ్ళకి వస్తారు ఆ ఆభరణాలను తెచ్చుకుంటారు అవి ఏవో ఏదో చేస్తున్నాయని భ్రమపడుతూ ఇవ ఈ ఆభరణాలను పోగేసుకుని సో బంగారు పాపిడి పింజలు రాగిడి జూకాలు అంటే ఇలాంటి పేర్లు పెట్టుకుని వాటితో కాలక్షేపం చేస్తూ వాటినే స్మరిస్తూ గడపాల్సి ఉంటుంది అలా కాకుండా బంగారాన్ని కనుక మీరు స్వీకరించినట్లయితే ఈ ఆభరణముల ఆసక్తి వ్యామోహము రాగద్వేషములు ఈ బంధం నుంచి మీరు విముక్తులేకున్నారు దృష్టాంతం అదే దృష్టాంతం సరిగ్గా అదేవిధంగా భక్తుడు యథార్థముగా తెలుసుకుని భక్తి చేసినటువంటి వాడు ఈశ్వరు ఎందు విలీనమగును మావాయ ఉపపదే ఆ భక్తుడనేవాడు ఎలా ఉంటాడు అన్నది మనం నిన్న చూసినాము ఎత్ పశ్యతి శ శృణోతి స్పృశతి వామే భగవాన్ వాసుదేవే గ్రహావిష్టంగ్రహావిష్టబుద్ధి అదంతా ఒకటే సమాసం ఏంగ్రహ ఏంగ్రహ ఏంగ్రహేణ ఆవిష్టాబుద్ధి ఎవంగ్రహావిష్టబుద్ధి సో అటువంటి మద్భక్త సో అటువంటి నా భక్తుడు అనర్థం తర్వాత భాష్యం సహా ఏత్యథోక్తం సమ్యక్దర్శనం విజ్ఞాయా ఆ చేస్తాడు తెలుసుకుంటాడు దేమిని ఏతత్ అంటే దీనిని తెలుసుకుంటాడు దీమిని అంటే పైన చెప్పిన సమ్యగ్ దర్శనము కానీ అంటే సరైన దృష్టిని కలిగి ఉంటుట సరి అయిన దృష్టిని కలిగి ఉంటా అది సమ్యక్ దర్శనం అది చాలా అవసరం సరైన భూమి బల్లపొరుపుగానున్నది అని అనుకోకూడదు అది సమ్యక్ దర్శనం కాదు భూమి గోళాకారముగానున్నది అది సమ్యక్ దర్శనం భూమి చుట్టూ సూర్యుడు తిరుగును అది సమ్యక్ దర్శనం కాదు అది అది అసమ్యక్ దర్శనం భూమి సూర్యుని చుట్టూ తిరుగును ఇది సంయోగ్ దర్శనం చంద్రుడు చుట్టూ భూమి తిరుగును అది అసంయక్ దర్శనం చంద్రుడు భూమి చుట్టూ తిరుగును అది సంయోగ్దర్శనం కాబట్టి దర్శనము కరెక్ట్గా ఉండాలి సూర్యుడు నక్షత్రము భూమి గ్రహము చంద్రుడు ఉపగ్రహము అవి వాటి వ్యవస్థది దట్ ఈజ్ వాట్ దే ఆర్ సూర్యుడు స్టారు భూమి ప్లానెట్ చంద్రుడు శాటలైట్ ప్లానెట్ శాటలైట్ ఉపగ్రహం అది అది వ్యవస్థ అది సమ్యగ్దర్శనం సో ఆ భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడితే చంద్రుడికి గ్రహణము ఎక్లిప్స్గా అవుతాడు కనపడకుండా అవుతాడు దానికి మూ లోనార్ ఎక్లిప్స్ అని పేరు అది సమ్యక్ దర్శనం చంద్రుడిని పాము తింటుంది అసమ్యక్దర్శనం స్పష్టంగా తెలుసుకుని ఉండద్దా కాబట్టి ఈ ఇది క్షేత్రము ఉంటే మీకు సమ్యక్ దర్శనానికి అసమ్యక్ దర్శనానికి ఉండే తేడా ఎలా ఉంటుందో సూచనగా మీకు దృష్టాంతం చెప్పారు కమింగ్ టు ది పాయింట్ ఈ దేహము ఈ మనస్సు ఇవి క్షేత్రము దేహమును మనస్సును ఎప్పుడూ దృశ్యములుగా అనాత్మలుగా దర్శిస్తూ ఉండాలి దేహాన్ని ఆత్మ అనుకోకూడదు దేహము నేను అని అనుకోకూడదు దేహం అందంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను అని అనుకోకూడదు దేహానికి రోగం వచ్చినప్పుడు కూడా నేను అని అనుకోకూడదు నేను రోగిని అని అనుకోకూడదు దేహమునుకో ఏదో రోగం వచ్చింది అని అనుకోవాలి తప్ప నేను రోగిని అని అనుకోకూడదు తర్వాత రోగం అనేది ఏది ఉండదు రోగం అనేది ఏది ఉండదు దేహంలో మార్పులు వస్తాయి అంతే తప్ప రోగాలు ఏమీ రావు రోగం అని మనం పెట్టుకున్నట్టారు దేహంలో మార్పు వస్తుందంటే ఇప్పుడు వేసవికాలం పోయి చలికాలం వచ్చింది అది రోగం అది ప్రకృతికి రోగం వచ్చిందా లేదు ప్రకృతిలో మార్పు వచ్చింది చలికాలం పోయి మళ్ళీ వేసవకాలం ఇంకా రాబోతుంది ఇంక ఫిబ్రవరి వచ్చేసిందంటే ఇంక చలికాలం అయిపోతుంది అక్కడికి ఇంకా సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభిస్తాడు అంటే ఇప్పుడు మీరేమండాలి ప్రకృతికి రోగం వచ్చాము అంటారా అన్నారు ఏమో కూడా ప్రకృతి దానికి రోగం రాదు దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి కొన్ని మార్పులు బాగుంటాయి ఉల్లాసంగా ఉంటాయి కొన్ని మార్పులు కొంచెం దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని మార్పులు వచ్చినప్పుడు మనము ఆ మార్పులకి మనం చేసేదేముండదు యాక్చువల్లీ ఇప్పుడు జుట్టు పెరుగుతుంది రోగం వచ్చిందనుకుంటారా అనుకో దానికేదో మున్న వాడిదో చేయించుకుని ఊరుకుంటారు అంతేగాని రోగం వచ్చింది తలకి రోగం వచ్చిందనుకుంటారు అనుకో మార్పులు వస్తూ ఉంటాయంటే జుట్టు తెల్లబడితే రోగం వచ్చిందనుకుంటారు అది తప్పదు జుట్టు ఊడిపోయిందనుకోండి అంటే ఇప్పుడు ఏదో ఏదో హాని కలిగింది అని అనుకోకూడదు మార్పులు వస్తూ ఒకప్పుడు ఆ మార్పుని ఓ ఇది మార్పు వచ్చింది అని తెలుసుకొని వదిలిపెట్టేస్తే అయిపోయింది ఇంకా దానికి చేయాల్సిందేమన్నాడు ఒకప్పుడు ఆ మార్పుకి ఏదో మందో మాకో వేయాల్సి ఉంటాం అది వేసుకుంటాం అలా దాన్ని ఇది దేహము అని ఆ విధంగా దాన్ని తెలుసుకోవాలి తప్ప ఇది నేను అని అనుకోకుండా ఇది సమ్యక్ దర్శనము మరి ఇంకా నేనంటే ఏమిటి ఆ తెలివి ఏది గలదో అది ఏ నేను జన్మయోహం అచిత్ ఎరుక అది నా స్వరూపము తెలుగుట నా స్వరూపము చె చెన్మయోహం నేను చెన్మయుడను అని తెలుసుకుంటూ ఉండాలి అది సమయగ్దర్శనం ఇక అమానిత్వం అదంహిత్వం అనే లక్షణములను అంతఃకరణము నందు నిలబెట్టుకోవాలి ఒక ఒకవైపు దేహము గలదు క్షేత్రము దృశ్యము ఇంకొక వైపు చైతన్యము గలదు ఆత్మ ఈ రెండింటికి మధ్యలో మనస్సు గలదు ఆ మనస్సు నుండు మా కాలుష్యం ఉండకూడదు గంగానదిలో కాలుష్యం ఉండకూడదు గంగానది శుభ్రంగా ఉండాలి అలాగే మనస్సు అనే గంగ అని అయిందే కదా జ్ఞానము మనకు కలుగు కలిగేది జ్ఞానగంగా ఈ కాలుష్యం ఉండకూడదు కాలుష్యం ఎలా ఉంటుంది మానిత్వం దంధిత్వం ఇవన్నీ కాలుష్యములు ఈ కాలుష్యములు ఉండరాదు ఆ కాలుష్యములను తీసేసి శుద్ధి చేసుకుని పెట్టుకోవాలి అది జ్ఞానం మొత్తం సమ్యగ్ దర్శనం అంతా కవర్ అయింది ఈ సమ్యగ్దర్శనమును తెలుసుకోవాలి విజ్ఞాని తెలుసుకోవడం అంటే అనుభవానికి తెచ్చుకోవాలి అని అభిప్రాయం తెలుసుకుంటా అంటే అనుభవములకు తెచ్చుటా అనే అర్థం సో ఇప్పుడు లడ్డూ యొక్క రుచిని తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటారు లడ్డూ యొక్క రుచిని ఎలా తెలుసుకుంటారు దాన్ని నోట్లో పెట్టుకుని నవ్వి ఆ రసాన్ని అనుభవానికి తెచ్చుకుంటారు తెలుసుకోవడం ఉంటాయి ఇప్పుడు గులాబీ పువ్వు యొక్క పరిమళమును తెలియవలేము అంటే ఎలా తెలుస్తారు ముక్కు దగ్గర పెట్టుకుని ఆ పరిమళాన్ని అనుభూతి అనుభవిస్తే అదే తెలియట అలాగే ఇక్కడ కూడా విజ్ఞాయ తెలుసుకుని అంటే అనుభవంకు తెచ్చుకుని తెచ్చుకుంటే ఏమవుతుంది మద్భావాయ ఆపదం మద్భావాయ అనే పదం చతుర్థీ విభక్తి దాన్ని ముందు ప్రథమా విభక్తిలో అర్థం చెప్తా సో మమభావ మద్భావ పరమాత్మభావ ఇప్పుడు నెక్లెస్ని కరిగించారనుకోండి అది ఏ భావాన్ని పొందుతుంది బంగారము భావాన్ని పొందు అంతే కదండి బంగారం అయిపోతుందని అర్థం తరంగము అది చల్లాడిపోయిందనుకోండి విలీనమైపోయిందనుకోండి అప్పుడు అది ఏ భావాన్ని పొందుతుంది నీరు భావాన్ని పొందుతుంది ఘటాకాశము మహాకాశంలో విలీనమైపోయిందనుకోండి ఏ భావాన్ని పొందుతుంది ఆకాశభావాన్ని పొందుతుంది అలాగే జీవుడు తనకున్నటువంటి ఈ అధ్యాత్మ పరిచ్ఛేదము అంటే దేహాదులయందు నేను నాది అనేటువంటి అజ్ఞానమును త్రోసుకొచ్చి క్షేత్రము అనాత్మగా తన స్వరూపము క్షేత్రజ్ఞ చైతన్యము అని తెలుసుకున్నాడు అనుకోండి మానిత్వము ఇత్యాది కాలుష్యములేకుండా శుద్ధ జన్మయో సత్తుగా మిగిలి ఉన్నాడనుకోండి అప్పుడు జీవుడు ఏమైపోతాడు దేవుడుగా అయిపోతాడు పరమాత్మతోటి ఐక్యమై పరమాత్మగా అయిపోతాడు పరమాత్మ ఏదో అది అయిపోతారు అది జీవన్ముక్తి హిందూ ధర్మం అంటే ఎలా ఉంటుంది హిందూ ధర్మం అంటే ఎంతో కొంత పుణ్యం ఏదో చేసేసి స్వర్గంలో ఏదో రకంగా స్వర్గంలోకి దూరేస్తే మన పని అయిపోయింది ఇంకా స్వర్గంలో కూర్చొని విశ్రాంతిగా ఉండొచ్చు అలా ఉండదు హిందూ ధర్మం అంటే హిందూ ధర్మం అంటే మీరు మీ స్వరూపంలో తెలుసుకొని మీ యొక్క దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి ఇక్కడ ఇక్కడ జీవించి ఉండగానే దానికి జీవన్ముక్తి అని పేరు మనం ప్రథమా విభక్తిలో అర్థం చెప్పారు మద్భావ పరమాత్మభావ దాన్ని చతుర్థీ విభక్తికి మారుస్తున్నారు తస్మై మద్భావాయ ఉపపద్యతే ఆ పరమాత్మభావము కొరకు యోగ్యుడు లేక సమర్థుడు ఆగుణము ఉపపద్యతే అంటే అర్థం కదా తెలుసిన మోక్షం గచ్చతి మోక్షమును పొన్నును అని అర్థం మోక్ష పురుషార్థం భగవద్గీతలో ధర్మార్థకామములకు అతీతంగా మోక్ష పురుషార్థాన్ని బోధిస్తారు ధర్మార్థకామములు అంటే మేము తెలుసు కదా అర్థము అంటే సంపదలు ధనము కామము అంటే భోగములు ధర్మము అంటే స్వర్గాది సుఖములు ఆ మూడింటికి అతీతంగా మనం ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉంటాము భగవద్గీతకి మోక్ష శాస్త్రము అని పేరుగా లోకంలో భగవద్గీత అంటే మన ఘంటసాల గారి భగవద్గీత ఉంది కదా అక్కడక్కడ శ్లోకాలు కొన్ని సెలెక్ట్ చేసుకుని వాటికి తెలుగు అనువాదం కూడా ఎవరో రాసింది యోగ్యమైన అనువాదం దాన్ని ఆయన చాలా గంభీరమైన స్వరంతో అవి చిన్న మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్లో అది పాడి పెట్టారు సీడీలు అది వీళ్ళు కొని పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకోవడానికి భయం ఎందుకంటే అది ఎవరైనా పోయినప్పుడు అవసరం అవుతుంది బతుకున్నప్పుడు అక్కర్లా అది ఎవరైనా పోయినప్పుడు వాకప్ చేస్తారు పోయాడు అనుకోండి మనిషి ఏ రాత్రి పోయాడు అనుకోండి పొద్దున్న ఏడేటప్పటికీ వాళ్ళు వాకప్ చేసేరా ఈ భగవద్గీత సీడీ ఎక్కడ దొరుకుతుందా ఆ ఫలానా పంతుల కంటే దొరుకుతుందంటే ఆయన దిగిపోయి ఆయనకు వంద రెండు వంద రోజులు వచ్చి ఆ అది మైకులో పెట్టేస్తారు పెట్టేసి అక్కడికి భగవద్గీత ఎందుకంటే ఇదే ఇందుకోసం అదే అది కాదు భగవద్గీత మోక్ష శాస్త్రము అంటే ఆ రకంగా తయారైంది సంభవ్ ఈ సోషల్ సిస్టమ్ సార్ లైక్ దాట్ తర్వాత ఇంకో విడ్డూరం ఏమంటే వీటన్నిటికంటే పెద్ద విడ్ ఇదో పెద్ద విడ్డూరం అందుకని అసలు ఈ విడ్డూరం ఎలా ఇంటికి వచ్చింది ఇప్పుడు ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఏ ఒక్క దేవాలయంలోనైనా భగవద్గీతని పఠన పఠించుట పఠింపజేయుట అలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా తిరుపతి వెళ్తే మీకు అక్కడ భగవద్గీత చదివివాడు చెప్పేవాడు అలాంటి వ్యవస్థ ఏమైనా ఉంటుందా ఉండదు వాళ్ళంతసేపు సహస్ర దీపాలంకారము మాడవీధులలో ఉరేదింపులు తెప్పోత్సవము ఇలాంటివేమో చేస్తూ ఉంటారు తప్ప ఉయ్యాలా ఉత్సవము ఉయ్యాల ఇలాంటివి ఆ ఉయ్యాల ఉత్సవం చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన భగవద్గీత శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయొచ్చు కదా నేను ఇప్పుడు ఆ ఉయ్యాలా కాదంటుందా ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చొని చేస్తున్నది ఏమిటి ఉంటున్నారు వీళ్ళు చూస్తున్నారు ఆ భగవద్గీతని అక్కడ పాఠం చెప్పచ్చు కదా ఎక్కడోకడ ప్రవేశపెట్టి చక్కగా రోజుకు రెండు శ్లోకాలు వాటి భావాన్ని సరళంగా చెప్తే సరళంగా చెప్తారు పది మందికి ఉపయోగపడే సరళంగా చెప్తే తెలుసుకుంటారు జనాలు వాళ్ళెంతో శ్రద్ధతో వస్తారు చాలా శ్రద్ధతో బోర్డుంత డబ్బు ఖర్చు వస్తారు ఒక్కొక్కరు పదిహేను రూపాయలు టిక్కెట్ కొనుక్కుని వచ్చి కూర్చుంటాడు వాడికి ఆ టైంలో వాడు ఎంత శ్రద్ధగా ఉంటాడు అంటే సంసారాలంతా కూడా పక్కన పెట్టేసి వచ్చి అక్కడ కూర్చుంటాడు ముప్పో గంటో గంటో అరగంటో ఎంతో కూర్చుంటాడు వాడిని కూర్చున్న సమయము దట్ ఈస్ వెరీ క్వాలిటీ టైం అండి ఆ టైంలో ఒక పండితుడు ఆ వేదిక మీద కూర్చుని ఏది చెప్తే దాన్ని వినడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు అంత శ్రద్ధగా వాళ్ళ ముఖాలు చూస్తే ఎంతో శ్రద్ధ తొణికిసలాడుతూ ఉంటుంది వాళ్ళు అక్కడ కూర్చుంటారు వీళ్ళేమో ఇలా ఇలా ఉంపుతూ ఉంటారు అదే చూసి ఆ టైం అయింది వెళ్ళిదండి అంటే వీళ్ళదాన్ని వాళ్ళు వెళ్తారు వీళ్ళదాన్ని వీళ్ళు వస్తారు అక్కడ భగవద్గీతని చెప్పచ్చు పోనీ దేవాలయాలు అయిపోయింది మఠాలు ఉన్నాయి పెద్ద మఠాలు ఉంటాయి బోల్డ్ శిష్యులు ఉంటారు ఎవరైనా భగవద్గీత పాఠం చెబుతున్నట్టుగా మీరు ఎక్కడైనా వెళ్ళారా అరుదు చాలా అరుదు ఎక్కడైనా అలాంటిది వచ్చిందంటే వాళ్ళు చాలా గొప్ప పుణ్యాత్తులను అనుకోవాలి భగవద్గీత మన మన ప్రేమేశ్వరి గారు ఏమన్నారో తెలుసిన ఆయన అన్నమాట మీకు నేను వెబ్బైట్ కోట్ చేయలేకపోవచ్చు నా మాటల్లో చెప్తున్నాను ఆయన ఏమన్నారంటే నేను ఈ పైన డిగ్నిటరీస్ అందరికీ కూడా నన్ను చూడడానికి వాళ్ళు వచ్చిన నేను వాళ్ళని చూడడానికి వెళ్ళిన భగవద్గీత పుస్తకాన్ని చక్కగా ప్యాక్ ప్యాక్ చేసి వాళ్ళకి నేను ప్రజెంట్ చేస్తాను అని ఆయన ఏం చేశారంటే వెయ్యో రెండు వేల భగవద్గీత పుస్తకాలు తెప్పించి పెట్టుకున్నారు ఆయనకి నచ్చిన పుస్తకాలు కాపీలు తెప్పించి పెట్టుకున్నారు ఓ బామ్మ గారు వచ్చి వచ్చారనుకోండి భగవద్గీత పుస్తకం ఇస్తారు ఈయన వెళ్ళినప్పుడు కూడా ఓ కొన్ని పుస్తకాలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఉంటారు అని ఆయన అన్నారు అంతకంటే నేనేమి ఇవ్వగలను అన్నారు అంటే ఆయన దగ్గర ప్రాపర్టీస్ ఏం లేవు కదా సింపుల్గా ఉంటారు అని అని అంతకంటే మరి ఇంకేమి ఇవ్వాలి అని కూడా అన్నారు సుష్మా స్వరాజ్ అని ఒక ఉన్నది ఆమెది మన భగవద్గీత మన నేషనల్ లిటరేచర్లో అది మచ్చుతున్నటువంటి గ్రంథం అది రావిడే కూడా ఉంది కనీసం రాజకీయ ప్రేమ కూడా ఈ మఠాధిపతులకి పీఠాధిపతులకి భగవద్గీతపై లేకపోవడము ఎంతో దురదృష్టకరమైన కొంతమంది మహాత్ములు స్వామి రామసుభదాస్జీ మహారాజ్ మొదలైన వాళ్ళు స్వామి చిన్మయానందజీ మహారాజ్ స్వామి దయానందజీ మహారాజ్ వీళ్ళందరూ కూడా తమ జీవిత కాలాన్ని భగవద్గీతను ప్రచారం చేస్తూ గడిపారు వాళ్ళు మలయాళస్వామి వారు సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపతి వాళ్ళను చూస్తే ఆశ్చర్యం వాళ్ళ జీవితం అంతా భగవద్గీతకే ధారపోశారు మరి అందరూ కూడా ఆ మార్గంలో నడిస్తే మంచి ఇదంతా డైగ్రేషన్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ప్రకృతి పురుషం చేవ విధ్యనాది ఉభావీ వికారాశ్చ గుణాంశ్చవ విద్ధి ప్రకృతి సంభవాన్ ఈ శ్లోకంలో విధ్యనాదీ ఉభావీ సంధి రాదు ఇదూదే ద్వివచనం ప్రగృహ్యం అని ప్రగృహ సంధి రాదు అలాగే ఉంటుంది అది సంధి కలిపేకూడదు అంచేతనే అటువంటి ప్రగృహ్యం ఉన్నప్పుడు చిన్న గ్యాప్ కూడా ఇస్తారు మీరు నేను అన్నప్పుడు మీరు నోటీస్ చేశారో లేదో అందుకోసం చెప్పారు విద్యనాది ఊభావే అని చదవరు విద్యనాదీభావపి అని అలా చదువుతారు ఓకే విద్ధి ప్రకృతి సంభవాన్ అది ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే విషయాలని చక్కగా ఆయన బోధించి ఉన్నాడు వాటినే పేరు మార్చి వాటికి ఉన్నటువంటి విశేషాలనే మరికొన్నింటిని చెప్పబోతున్నాడు పేరు మారిందంటే క్షేత్రమునకే ప్రకృతి అని పేరు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ప్రకృతి అనే పదానికి అర్థం ఏమిటంటే జనికత్వ ప్రకృతి అని ఒక సో అంటే ప్రకృతి అనగా దేనియందు మార్పులు వచ్చి మరొకటి పురుతుల్లో ఆ పుట్టేదానికి అది ప్రకృతి అగుము నెక్లెస్కి ప్రకృతి ఏమిటి బంగారు అవునండి అర్థమైనా మీకు ప్రకృతి అంటే ఏమిట చపాతీకి ప్రకృతి ఏమిటి ఆట ఆట ప్రకృతి ఆటాకి ప్రకృతి ఏమిటి గోధుమ మనం తినే అన్నానికి ప్రకృతి ఏమిటి బియ్యం బియ్యానికి ప్రకృతి ఏమిటి ధాన్యం దాంట్లో మార్పులు వచ్చి ఇంకొకటి పుడితే ఆ పుట్టేదానికి అది ప్రకృతి అనబడును పరమేశ్వరుని యొక్క మాయాశక్తికి ప్రకృతి అని పేరు ఎందుకని ఈ జగత్తంతా కూడా దాని నుండియే పుట్టును ఇప్పుడు సినిమా చూస్తారు సినిమా ఎక్కడి నుంచి పుట్టింది ఫిలిం నుంచి పుట్టింది ఫిలిమ్లో ఉంటాయి ఈ ఇంప్రెషన్స్ ఈ సినిమా తెర మీద మీకు కనపడే బొమ్మలు అవన్నీ ఫిలిమ్లో ఇంప్రెస్ అయి ఉంటాయి అలా అనుకోండి పాతకాల పద్ధతి అనుకోండి దృష్టాంతం ఇప్పుడంతా డిజిటల్ ఫిలిం ఉండదు ఇప్పుడు పరిస్థితి వేరు అంతా డిజిటల్ వ్యవహారం ఫిలిమే ఉండదు చిన్న పెన్ డ్రైవ్ ఉంటుంది వాళ్ళ కూడా ఆ పెన్ డ్రైవ్ ఆ ప్రాజెక్టుకి పెడతాడు అంతే అయిపోయిందంటే పూర్వం ఇంత డబ్బాల్లో వచ్చేవి ఫిలిములు ఆ అది దృష్టాంతం ఓకే సో ఇప్పుడు సినిమా సినిమా అంటే అదో ప్రపంచం అండి మీరు సినిమా ఎప్పుడైనా చూశారు కదా ఎలా ప్రారంభం అవుతుంది పేర్లు ఏవో ఆ పేర్లు తర్వాత ఎలా ప్రారంభమవుతుంది ఓ గ్రామము ఆ గ్రామంలో ఎవడో ఒక ఆయన అడిచి వెళ్తూ ఉంటాడు అలా ప్రారంభం సినిమా అంటే ఏమైంది అక్కడ ఒక ప్రపంచాన్ని అప్పుడే బాడీ బిల్డప్ చేసుకొస్తున్నాడు ఇంతట్లోకి ఒక హీరో ఎవడో కనపడతారు హీరోయిన్ కనపడుతుంది ఇంకా అలా బిల్డప్ అవుతూ ఉంటుంది ప్రపంచం ఒక ప్రపంచం దానికి సినిమా ప్రపంచము అనిపారు ఇప్పుడు ఈ సినిమా ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టిందంటారు ఫిలిం నుంచి పుట్టింది సినిమా ప్రపంచానికి ప్రకృతి ఫిలిం అయితే ఇంకా ఫిలిం ఒక్కటి ఉంటే సరిపడుతుంది ఇంకా మళ్ళీ దీపం ఎందుకంటే దీపం కూడా ఉండాలి ఇది తెలుసుకోలేముంది కదా దీపం కూడా ఉండాలి దీపం కూడా ఉండాలన్నప్పుడు దీపం ఒకటి పెట్టుకుంటే సరిపడుతుంది మళ్ళీ ఈ ఫిలిం ఎందుకని దాని పక్కన పడేసారు అనుకోండి అప్పుడు మళ్ళీ సినిమా ప్రపంచం పుట్టదు కాబట్టి సినిమా ప్రపంచమే మన ప్రపంచం కూడా సినిమా ప్రపంచమే సినిమాకి నేను జీవితానికి తేడా ఏమైనా కనపడిందా మీకు సినిమాలో ఉన్నవే జీవితంలో ఉంటాయి జీవితంలో ఉన్నవే సినిమాలో ఉంటాయి ఇక్కడ ఉన్నవే అక్కడ అక్కడ ఉన్నవే ఇక్కడ ఇప్పుడు ఈ జీవితం మన జీవితం మన ప్రపంచం మనం జీవిస్తున్న ఈ ప్రపంచం కూడా ఒక చోట నుంచి పుట్టింది ఈ సినిమా ప్రపంచం ఫిల్మ్ నుంచి పుట్టినట్టుగా మనం జీవిస్తున్న ఈ ప్రపంచము దేని నుంచి పుట్టానో దానికి ప్రకృతి అని అయితే ప్రకృతి ఉంటే చాలా ఆ ప్రకృతి వెనక వెలుగు ఉండాలి ఆ వెలుగుకి పురుషుడు అని పేరు వెలుగంటే ఇలాంటి వెలుగుతాడు అండో చైతన్య రూపమైన వెలుగు జ్ఞానము వెలుగు ఆ వెలుగు దానికి పురుషుడు అనిపారు కాబట్టి సినిమా ప్రపంచానికి వెళ్ళారనుకోండి వెళ్తే ఆ సినిమా ప్రపంచము యొక్క మూలమునందు ఉన్నది రెండు ఫిలుము వెలుగు ప్రకాశము ఫిలుము ప్రకాశము ఓకే సో అదేవిధంగా ఈ జగత్తునికి మూలమునందు కూడా రెండు గలవు ప్రకృతి పురుషుడు ఇవి ఎప్పుడు ఆరంభమయ్యాయి ఎప్పుడు ఆరంభమయ్యాయి అంటే ఇవి ఆరంభం కాలేదు వీటికి ఆరంభం లేదు రెండు కూడా అనాది ఏ ఎందుకో చెప్పమంటారా ఇప్పుడు మీకు నేను చెప్తా చూడండి ఇప్పుడు సినిమాలో హీరో ఉన్నాడు హీరో పుట్టాడు సినిమాలో హీరో ఒక పిల్లడు పుట్టాడు వాడు పెరిగి పెద్దవాడే హీరో అయినాడు ఈ ఫిలిము వాడి జీవితంలో ఎప్పుడు వచ్చింది ఫిలిము అరే వాడి జీవితానికి ఫిలింకి సంబంధం లేదు అర్థమైనా మీకు అంటే వాడి జీవితాన్ని కొలిచేటువంటి ఒక కాలమానం ఉంది కదా ఈ కాలమానాన్ని మీరు మనస్సులో పెట్టుకుని ఈ ఫిలిం ఎప్పుడు ఎప్పుడో అంటే అబ్బాయ్ అలా కాదయ్యా అసలు ఆ ఫిలింకి కాలానికి సంబంధం లేదు సినిమా మొదలయ్యాక వచ్చే కాలం వేరు ఆ కాలాన్ని మీరు ఫిలింతో ముడిపెట్టకూడదు అలాగే అంటే అర్థమైతే సినిమాలో ఒక కాలం అవుతుంది ఉంటుందో ఒక కాలం ఉంటుంది కదా కాలం టైం ఉంటుంది కదా టైం అంటే టూ అవర్స్ టైం కాదు నేను అనేది ఆ కథకి సంబంధించి ఒక టైం ఉంటుంది కదా ఇప్పుడు అది కథ ఎలా దృష్టాంతం కొంచెం జాగ్రత్తగా వివరిస్తే ఎలా ఉంటుంది కథ ఓ పిల్లవాడు పుట్టాడు ఏదో ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ఓ పిల్లవాడు పుట్టాడు వాడు పెరిగి పెద్దవాడ వాడు స్కూల్కి వెళ్ళేప్పుడు నిక్కర వేసుకొని పుస్తకాలు పుట్టుకొని స్కూల్కి వెళ్తాడు మళ్ళీ ఇటు వచ్చేప్పుడు హీరో వచ్చేస్తాయి మధ్యలో ఓ చెట్టు చూపిస్తాడు ఆ చెట్టు అంతా కాయలు పువ్వులు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఆకులు అన్నీ ఆగిపోతాయి మళ్ళీ చెట్టు కాయలు పువ్వులు వచ్చేస్తాయి ఈ లోపల వడ్డు నడిచి వచ్చేస్తాడు అంటే ఏమైందనమాట మీకు ఆ సమయంలో ఎంత కాలం గడిచింది ఇరవై ఏళ్ళ కాలం గడిచిపోయింది ఓ కాలాన్ని మీరు భావన చేస్తారు సినిమాకి వెళ్ళినప్పుడు ఇరవై ఏళ్ళ కాలం గడిచింది ఇప్పుడు ఆ కాలం దృష్ట్యా సినిమాలో మీరు అనుభవిస్తూ ఉండే కాలము దృష్ట్యా ఫిలిము ఎప్పుడు ప్రారంభమైంది అంటే మీరేం సమాధానం చెప్తారు ఈ కాలము ఫిలింకి అన్వయించదు వర్తించదు అని చెప్తారు కదా కాబట్టి వాడు ఆ సినిమా హీరో వాడి వయస్సు ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఆ ఫిలిం వయస్సు ఎంత అని అడిగారనుకోండి అంటే అదే సినిమాలో ఉండే కాలానికి ఆ ఫిలింకి సంబంధం అంచేత ఈ కాలము దృష్ట్యా సినిమాలో ఉండే కాలము దృష్ట్యా ఆ ఫిలిము కాలము లేనిది కాలమునకు అతీతమైనది కాబట్టి దానికి అనాది అని కాదు హీరో గారికి ఆది ఉంటుంది కానీ ఫిలింకి ఆ కాలం ఆది ఉండదు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రపంచం ఉన్నాయి ఈ ప్రపంచంలో కాలము ఉన్నది మనం రెండు వేల ఉన్నాం మరి ప్రకృతి ఎప్పుడు మొదలైంది అంటే అసలు ప్రకృతి నుంచి ప్రపంచం పుట్టాకనే కాలం వచ్చింది అసలు ప్రపంచం వచ్చేదాకా కాలము ఉండదు దేశము ఉండదు కాబట్టి ఈ రెండు ప్రశ్నలు మీరు అడగకూడదు ఏమిటి ప్రకృతి ఎక్కడ ఉండెను అని అడగకూడదు ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎక్కడ అనేవన్నీ కూడా ప్రపంచం వచ్చాక ఉంటాయి ప్రపంచం రావడానికి ముందు ఆ దేశానికి సంబంధించిన పదాలే ఉండవు ఏమండి తర్వాత ప్రకృతి ఎప్పుడు ఉండను అని కూడా అడుక్కోరు ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అనేటువంటి కాలములకు సంబంధించిన పదములన్నీ కూడా ప్రపంచం పుట్టేకే ఉంటాయి ప్రపంచం పుట్టడం అంటే కొండలు రాళ్ళు రప్పలు గ్రహాలు పుట్టడం కాదు దేశము కాలము జగత్తు అని ఏకాలంలో పుడతాయి కాబట్టి దేశమనేది సృష్టి తరువాత వస్తుంది కాలం అనేది సృష్టి తరువాత వస్తుంది పదార్థములన్నీ కూడా సృష్టి తరువాత వస్తాయి కాబట్టి సృష్టికి ఆదియందు మూలమునందు ఉండేటువంటి ప్రకృతి ఏది గలదో అది ఈ దేశమునకు ఈ కాలమునకు అతీతముగా నుండును కాబట్టి దానికి అనాది అని అంటారు ప్రకృతి అనాది ఆ ప్రకృతిని ప్రకాశింపజేసే చైతన్యమనే వెలుగు పురుషుడు కూడా అనాదియే ఒక రెండు కూడా ఆది లేనివి ఆది లేనివి అన్నదాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి కాల ప్రవాహం పోతూ ఉంటుంది దాంట్లో మొదలు లేనివి అని అర్థం చేసుకోవడం కాదు అసలు కాలమనే తత్వమే వాటికి అన్వయించదు అంచేతనే దేవుడికి అకాల అని పేరు ఉంది అకాల్ అనే మాట అక్కడి నుంచే వచ్చింది ఆయన గొప్ప ఫిలాసఫర్ గురునానక్ ఆయన ఏమన్నాడంటే అకాల్ అన్నాడు ఆ పరమాత్మతత్వము అకాల కాలమునకు అతీతమైనది కాలము లేనిది అనాది అన్న అకాల అన్నా ఒకటే రెండు ఒకటే కాబట్టి ఈ రోజులో అకాల్ సత్ శ్రీ అకాల్ సత్ అంటే పరమాత్మ సదేకమైన సోమ్యేదమగ్ర ఆసీ శ్రీ అంటే మాయాశక్తి పరమాత్మకి అధీనంగా ఉండే మాయాశక్తికే శ్రీ అని పేరు ఆ కాలం రెండు కూడా కాలమునకు అతీతమైనవి అని గురునానక్ దేవులు చెప్పారు ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఒక మతం కింద మార్చేస్తే మీకు దాంట్లో ఉండే మూలాలన్నీ కూడా మరుగున పడిపోతాయి ఇప్పుడు శ్రీకృష్ణుడిని మనము ఒక డాన్స్ డ్రామా సంబంధంగా మనం ఎప్పుడైతే మార్చేస్తున్నామో మనకి ఆయన బోధలు మరుగున పడిపోతాయి అలాగే గురునానక్ దేవుడు చెప్పినటువంటి ఫిలాసఫీ అంతా కూడా మరుగులు పడిపోయి ఏవో ఒక మతానికి సంబంధించిన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది దాని గురించి నాకేం తెలిసేదో ఎలా నడుస్తుందో అదంతా నాకు తెలియదు నేను ఊరికే మీకు ఒరిజినల్ మహాత్ముడు చెప్పిన దానికేను తర్వాతి కాలంలో వచ్చే మహాత్ముకి దృష్టాంతంగా చెప్తున్నాను అలాగే బుద్ధుడు చెప్పిన దానికి బొ చాలా దూరం ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పిన దానికి క్రిష్టినిజంకి చాలా దూరం రాముడు చెప్పిన దానికి లేక రాముని యొక్క ఆదర్శానికి రాముడి యొక్క పేరుతో మనం చేసేటువంటి రిచువల్స్కి వ్యవస్థలకి చాలా దూరం ఉంటుంది అలా ఉంటుంది క్రిస్టి అన్ క్రిస్టియానికి చెప్పని అక్కర్లేదు ఇంకా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది క్రిస్టి చెప్పిన దానికి క్రిస్టియానిటీ పేర్లో చలామణి అయ్యేటువంటి వ్యవస్థకి మధ్యలో గ్యాప్ చాలా ఉంటుంది ఎనీవే సో సత్ శ్రీ అకాళ్ళని ఆయన ఎంత గొప్పగా చెప్పారో చూడండి కాబట్టి ప్రకృతి పురుషుడు రెండు కూడా అనాది ఓకే ఇప్పుడు భాష్యకారులు అవుతారు ఇక త్ర సప్తే ఈశ్వరస్ ద్వే ప్రకృతి ఉపన్యస్ పరాపరే క్షేత్రక్షేత్రజ్ఞలక్షణే తంటే త్ర అంటే తస్ తస్ సతి అది అట్లుండగా అలా ఏమైనా ఉందా తెలుగులో అది అట్లుండగా అని రాసిందా ఏమునుంది అవతారిక అవును ఓకే ఆ ఏడవ అధ్యాయం అలా అనుకోండి తత్ర అంటే తస్మిన్ సతి అది అట్లు ఉండగా అంటే అభిప్రాయం ఈశ్వరుని యొక్క భక్తుడు పైన చెప్పిన విధముగా ఈశ్వరునిలో ఐక్యము అగుము జీవన్ముక్తుడగును అనే విషయం అది అలా చేపట్టండి ఇప్పుడు మళ్ళీ కొంచెం టాపిక్లో మార్పు చిన్న మలుపు ఈ మలుపుకు మలుపుకి హేతు మీరు ఏడవ అధ్యాయం చదివి ఉన్నారు సప్తమే అధ్యాయంలో ఈశ్వరుడు తనకు రెండు ప్రకృతులు గలవు చెప్పినాడు నాకు రెండు ప్రకృతులు ఉన్నాయి అని చెప్పాడు శ్రీకృష్ణుడు అలా చెప్పాడు నేను ఇదంతా మీకు వివరించాను ఆయన మళ్ళీ బ్రీఫ్గా గుర్తు చేసేస్తాను కొత్త వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఆయన ఏమన్నాడంటే భూమి రాపోనో వాయుమనో బుద్ధి రేవచ అహంకార ఇటీఎమ్మే భిన్నా ప్రకృతి రష్టధ అని నాకు రెండు ప్రకృతులు ఉన్నాయి మొదటిది అపరా ప్రకృతి రెండవది పరాప్రకృతి రైల్లో రైల్లో రెండు క్లాసులు ఉన్నాయి సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాసు అలాగే అపరా ప్రకృతి అంటే తక్కువ ప్రకృతి తక్కువ స్థాయికి చెందినది ఎక్కువ స్థాయికి చెందినది ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు మీలో రెండు ప్రకృతులు ఉన్నాయి ఏమిటి ఒకటి తక్కువ చెందినటువంటి జడమైన దేహము ఉందా దేహము మనస్సు జడములండి ఉన్నదా వీలో ఉందా అదొక ప్రకృతి ఉన్నదా జడ ప్రకృతి రెండవ ప్రకృతి ఏమిటో తెలుసునా ఈ జడ ప్రకృతిని తెలుసుకుంటూ ఉండే చైతన్యము మీలో రెండు ఉన్నాయా లేదా అలాగే ఇలా ఉన్నవే ఈశ్వరులో ఉంటాయి ఈశ్వరుడు ఏమంటున్నాడు నా ఎందు రెండు ప్రకృతులు ఒకటి తక్కువది మీలో దేహము జ్ఞానము దీంట్లో తక్కువదేది ఎక్కువదేది జ్ఞానము ఎక్కువది దేహము తక్కువది అన్నమాట మనం అంటాం అందరూ ఇప్పుడు మళ్ళా మళ్ళా యుద్ధం చేస్తూ ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఎలా దేహం అనే ప్రకృతి గొప్ప జ్ఞానం అనే ప్రకృతి గొప్ప అంటే ఏం చెప్తాడు దేహం అనే ప్రకృతి గొప్పని చెప్తారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకోవాలి మల్ల యుద్ధం చేయొచ్చు మంచిదే కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఏమిటి జ్ఞానము వల్లనే మల్ల యుద్ధాన్ని బాగా చేయగలుగుతారు వాళ్ళకు కూడా జ్ఞానమే ఉండాలి మల్ల యుద్ధం కూడా తెలివితేటలతో నెగ్గుతారా లేకపోతే ఉడికే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటే నెగ్గేస్తారా కనుక అక్కడ కూడా జ్ఞానమే సుపీరియర్ జ్ఞానం ఎప్పుడు ఫస్ట్ క్లాసు ఫిజికల్ సెకండ్ క్లాసు సో ఆయన కూడా ఏమంటున్నాడు మీరు ఈ జగత్తు చూసుకోండి పంచభూతములు మనోబుద్ధి అహంకారములు మొత్తం ఎనిమిది ఎనిమిది నా యొక్క అపరాప్రకృతి అన్నాడు ఏమండి ఇంకో పరాప్రకృతి అని చెప్పాడు అంటే ఆయనకు అష్టమహిషి అంటే అదే ఈ మాట చాలాసార్లు చెప్పాను చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటానంటే మనం శ్రీకృష్ణుడిని చూసే విధానంలో మార్పు అవసరం విద్యార్థులకు అందుకోసం చెప్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు ఎనమండుగురిని పెళ్ళి ఆడేయడమే కాదు ఎనిమిది ఆయన యొక్క ప్రకృతి అని అర్థం అపరా ప్రకృతి అష్టవిధమైన ప్రకృతి నా వశంలో ఉంటుంది దాన్ని పౌరాణికుడు ఏమంటాడు ఆయనే ఎనమండుగురిని పెళ్ళాడాడు అంటాడు ఇప్పుడు దేవతల యొక్క సేనను కుమారస్వామి నడిపించినాడు అని దాని పౌరాణికుడు ఏమ దాని పౌరాణికుడు ఏమంటాడు దేవసేనను కుమారస్వామి పెళ్ళి ఆడినాడు ఓర్ణితో సార్ పెళ్ళాడు కదా శారని నడిపించాడు పెళ్ళి ఆడడం ఏమిటి అంటే కాదండి దేవసేన అపుల్లింగమా స్త్రీలింగమా స్త్రీలింగం కాబట్టి పెళ్ళి ఆడినాడు పూజిస్తే మీకు సిద్ధి బుద్ధి కలుగును విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే సిద్ధిబుద్ధి కలుగురు ఎందుకు కలుగుతాయి ఆయన ఇస్తాడు గనుక ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన దగ్గర ఉన్నారు గనుక ఉన్నారు కాదండి ఉన్నవి ఉన్నారు కాబట్టి ఆయనకి ఇద్దరు భార్య విఘ్నేశ్వరుడికి ఇద్దరు విఘ్నేశ్వరుడికి ఇద్దరు భార్యలా ఒక ఆవిడ ఈ వైపున ఇంకో ఆవిడ ఆయన వాళ్ళిద్దరిని అలా పెట్టి కూర్చుంటాడా వాళ్ళ పేర్లేమిటి సిద్ధిబుద్ధి మీకు దాంట్లో ఉండే ఆ కిటుకు తెలిసిపోయింది కదా వాళ్ళ అభిప్రాయం ఆయన గక్కడ నుంచి బాజాభజిత్రిని పెట్టుకుని పురోహితులను పెట్టుకుని పెళ్లి చేసుకుని ఇద్దరు అమ్మాయిలను వెతికి పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అని కాదయ్యా ఆయన్ని పూజిస్తే మనకి సిద్ధి బుద్ధి లభించును కుమారస్వామి దేవసేనను నడిపించి తారకాసురునిపై విజయమును సాధించినాడు దేవసేన సిద్ధంగా ఉండే దేవసేన సిద్ధంగా ఉంది కానీ నడిపించే నాయకుడు లేకపోయాడు అప్పుడు ఆ నాయకుడి కోసం దేవతలు ఏదో ప్రయత్నం చేస్తే కుమారస్వామి జన్మించి ఆయన వచ్చి ఈ దేవసేనను చెత్త తన చేతిలోకి తీసుకున్నాడు అనర్థం దేవసేనను పెళ్ళాడాడంటే ఇంకక్కడి నుంచి మీరు టెంపుల్ ఒకటి కట్టి అక్కడ కళ్యాణాలు చేసుకుంటూ కూర్చుంటామంటే అది మరి ఏం చెప్పను నేను అంటే అంటే ఆ పౌరాణికుడు దృష్ట్యా ప్రతిదానికి పెళ్లి చేసేస్తూ ఉంటాడు పౌరాణికుడు సో సో ఈవెన్ భూదేవి శ్రీదేవి కూడా అలాంటిదే ఈ జగత్తులో ఉండే సంపదకి శ్రీదేవి అని పేరు శ్రీ అని పేరు ఈ భూ భూలోకమును రక్షించేవాడు శ్రీ మహావిష్ణువు కనుక భూ భూశబ్దం స్త్రీలింగ శబ్దం శ్రీ శబ్దము కూడా స్త్రీలింగ శబ్దమే ఈ భూమిపై సంపదనంతని తన అధీనంలో పెట్టుకుని భూమిని రక్షించువాడు అనర్థం కాబట్టి పౌరాణికుడు ఏం చేస్తాడు భూహుని ఓ దేవి చేస్తాడు శ్రీహిని ఇంకో దేవిని చేస్తాడు చేసి శ్రీ మహావిష్ణువుకి వెళ్ళిద్దరితోటి వివాహము అని చెప్తాడు పౌరాణికుడు చాలా అందంగా చెప్తాడు చాలా బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఇటేజ్ కానీ దాన్ని కొంచెం రిచువల్లో అది దాని సింబాలిజంని మనం మర్చిపోకూడదు అస్తూ సో ఇది పరా అపరాప్రకృతి అష్టవిధములైన ప్రకృతి అపరాప్రకృతి ఇంకా పరాప్రకృతి అంటే ఆ చైతన్యమే పరాప్రకృతి చైతన్యమే ఆ ఇది పరాప్రకృతి ఈ రెండు ప్రకృతులు కూడా ఇదివరకు చెప్పడమైనది అయితే వీటిల్లో క్షేత్ర క్షేత్రజ్ఞ అనే పదాలకి వాటిని మనం ముడిపెట్టాలి ఏది అపరా ప్రకృతియో అది ఏ క్షేత్రము ఏది పరాప్రకృతియో అది ఏ క్షేత్రజ్ఞుడు ఇక్కడ పరాపరే క్షేత్ర క్షేత్రజ్ఞ రక్షణ అని ఉంటుంది అది యథాసంఖ్యం కాదు పరా అన్నది క్షేత్రజ్ఞ పెట్టుకోవాలి అపరా అన్నది క్షేత్రానికి పెట్టుకోవాలి యథాసంఖ్యం పెట్టుకోకూడదు వన్ టుది వన్ టూ టుది టూ కాదు అది ఓకే ఏతద్యోని భూతాని ఇది చెక్తం సకల ప్రాణులు కూడా ఈ రెండింటి నుంచే పుట్టాయి అనే విషయం కూడా అక్కడ ఏడవ అధ్యాయంలో చెప్పారు ఇప్పుడు మీరున్నారు మీలో రెండు ప్రకృతులు ఉన్నాయి ఒకటి జడ ప్రకృతి దేహము చేతన ప్రకృతి ఆ తెలివి రెండు ఉన్నాయి మీలో ఉండే జడ ప్రకృతి దేహము ఆ పరమేశ్వరుని యొక్క అపర ప్రకృతి నుంచి పుట్టింది ఎందుకంటే అపర ప్రకృతిలో ఏమున్నాయి పంచభూతాలు ఉన్నాయి మరి మీ దేహంలో కూడా పంచభూతాలు ఉన్నాయి కదా అలా మనస్సు కూడా కలుపుకోండి కాబట్టి దేహము మనస్సు ఆ అపర నుంచి ఆవిర్భవించినవి ఏమండి తర్వాత మీలో ఉండే వెలుగు ఆ పరప్రకృతి నుంచి ఆవిర్భవించినది ఇప్పుడు మీ దీపం వెలుగుతుంది ఈ దీపం వెలుగుతున్నాయంటే రెండు లీడ్లు ఉన్నాయి ఒకటి ప్లస్ లీడు ఇంకొకటి మైనస్ లీడు ఇక్కడున్న ప్లస్ ఎక్కడి నుంచి వచ్చింది ప్లస్ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్ హౌస్లో ఉండే ప్లస్ ఛార్జ్ నుంచి వచ్చింది ఇక్కడ ఉండే మైనస్ ఛార్జ్ ఎక్కడి నుంచి వచ్చింది పవర్ హౌస్లో ఉండే మైనస్ ఛార్జ్ నుంచి వచ్చినది కరెక్టేనా అలాగే మీరు కూర్చునుండగానే ఇప్పుడు ఇక్కడ కూర్చునుండగా మీలో ఉండే జడ ప్రకృతి అంటే దేహము మనస్సు ఆ పరమాత్మ యొక్క అపరప్రకృతి నుంచి వచ్చినది మీలో ఉండే పరప్రకృతి అంటే తెలివి ఆ పరమాత్మ యొక్క పరప్రకృతి అంటే శుద్ధ చైతన్యము నుండి వచ్చినది కాబట్టి మనిషే అక్కర్లేదు సకల ప్రాణులకి ఇదే వ్యవస్థ ఈ విషయాన్ని కూడా అక్కడ చెప్పారు క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయయోనిత్వం కథంభూతాం అయితే ఓ ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది ఏమని మీరు ప్రాణులలో ఉండే జడ ప్రకృతి అపరప్రకృతి నుండి జడతత్వములు అపర ప్రకృతి నుండి ప్రాణులయొందరి చైతన్యము పరప్రకృతి నుండి అనగా పురుషుడు నుండి వచ్చినవి అని మీరు అన్నారు కదా ఎలా వచ్చాయో చెప్తారా అని ఒక ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది సహజంగా ఉదయించడం కాబట్టి వచ్చేవి అని చెప్పారు సప్తమాధ్యాయంలో అంతేగాని ఎలా వచ్చాయో అక్కడ వివరంగా చెప్పలేదు ఇక్కడ ఎలా వచ్చాయో చెప్పడానికి శ్రీకృష్ణుడు పూనుకుంటున్నాడు శ్రీకృష్ణుడు అంటే ఏదో డ్యాన్స్ ఓది చూస్తూ ఉంటాడు అనుకోకూడదు ఆయన గ్రేట్ ఫిలాసఫర్ కృష్ణం జగద్గురు ఆయన జగత్తునకు గురువు యూనివర్సల్ ఫిలాసఫర్ సకల ప్రాణులలో ఉండే ప్రకృతులను పరిశీలించి వాటికి మూలములను ఉండే తత్వాలను ఆయన వ్యాఖ్యానం చేస్తున్నాడు ఎందుకంటే గ్రేటర్ ఫిలాసఫీ మీకు అక్కడ కనపడదు ప్రపంచంలోనే కనపడదు కాబట్టి కృష్ణం ఉందే జగద్గురు మంచిది ఇత్యర్థ అధునా ఉచ్యతే సో ఈ ప్రశ్నకి సమాధానము ఈ విషయము అనగా సకల ప్రాణుల యందు మనకి స్పష్టంగా అనుభవాలు వస్తూ ఉండేటువంటి జడ ప్రకృతి చైతన్యము అనే రెండు ఆ పరమాత్మయందుండే రెండు ప్రకృతుల నుండి ఏ విధముగా ఆవిర్భవించాయి అనే విషయాన్ని వివరించటం కోసం ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సో పురుషం చేయువ విధ్యనాది ఉభాపి తెలుసుకోవయా విద్ధి తెలుసుకో తెలుసుకోవాలి జనాలు తెలుసుకోవాలి చేయడానికి హడావిడే తప్ప తెలుసుకోవడానికి హడావి ఉండ తెలుసుకోవాలనే శ్రద్ధ ఉండదు చేసేద్దామనే హడావి ఇప్పుడు యంగ్ మ్యాన్ని ఏమో నువ్వు కొంచెం మార్కెట్కి వెళ్ళి నాకు కొన్ని సామాన్లు తెచ్చిపెట్టాలి అంటే సరేనండి అని సంచి పట్టుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తే అలాగే కదా ఆగవా ఆదు కాదు మీరు మార్కెట్కి వెళ్ళాలన్నారు కదా అవును వెళ్ళాలనే అన్నాను సో యూ జస్ట్ వెయిట్ అక్కడికి వెళ్ళి ఏం చేయాలో ఏమిటి తీసుకురావాలో తెలుసుకుని వెళ్ళు అని తెలుసుకోవడానికి కంగారే ఉందండి నేను ముందు మార్కెట్కి వెళ్ళాలి కదా అంటే ఏం చెప్తారు మీరు వాడు ఆన్సర్కి వెళ్ళలేదు జ్ఞాత్వా కర్మాణి పురువేత మేము పూజ చేయాలని కంగారే తప్ప ఎవరికి పూజ చేయాలి ఎందుకు పూజ చేయాలి అసలు నువ్వెవరు అవి మూడు తెలుసుకోవాలా అక్షర్ కాబట్టి విద్ధి తెలుసుకో కాదు నేను చేస్తాను చేద్దు కానీ కంగారు లేదు ముందు తెలుసుకో కదా ముందు తెలుసుకోవాలి